రి ఓం గణానా గణపతివామహే కవి కవీనాపమ్రవస్తమ జేష్టరాజు బ్రహ్మణస్పత ఆనశ్వన్నోది సేదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా ద్రం కమదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాసూభి యశే బలవారాయుస్తిద్ధ్రవాస్తిన పూషా విశ్వేగా స్వస్తినస్థాక్ష్యో అరిష్టమి స్తినో బృహస్పతిదా ఓ శాంతిశాంతిశ్శాంతి హేతుర్న జాయతే నాదే ఫలం చాపి స్వభావ ఆదిర్న విద్య విద్యే దీని జూడో శ్లోకము అంటారు జూడో ఆదిర్న విద్య తస్య హ్యాదిర్న విద్యే సో హేతుఫల విచారణలో ఇది ఆఖరి శ్లోకం హేతువు అంటే ధర్మాధర్మాది కర్మ పూర్వకర్మ ఫలము అంటే ఆ కర్మని బట్టి వస్తుంది అని సాధారణంగా భావింపబడే దేహము సో ఈ విచారంలో సో హేతు ఇప్పుడు ఈ హేతువు అంటే కర్మ దేహము నుండి పుట్టను దేహము కర్మ నుండి పుట్టాను అలా వెనక్కి వెళ్తూ ఉంటే మీకు ఎక్కడ చూసినా ఓ దేహం కనపడుతుంది ఆ దేహం ఎటువంటి దేహము కర్మ నుండి పుట్టింది దేహం ఒకటి లేదా ఎక్కడ చూసినా ఓ కర్మ కనపడుతుంది ఎటువంటి కర్మ దేహము నుండి పుట్టిన కర్మ కనపడుతుంది మీరు వెయ్యి స్టెప్స్ వెనక్కి వెళ్ళినా కోటి స్టెప్స్ వెనక్కి వెళ్ళినా అలాగే కనపడుతూ ఉంటుంది మరి ఎక్కడ మొదలైన అసలు ఇది ఎక్కడ ఆరంభం ఎక్కడా అని అడిగితే అవని చెప్తాడు అనాది అని చెప్తాడు ఏది అనాది దేహము అనాది అని చెప్తాడు అనాది దేహము చూడండి అనాది అయిన దేహము అంటే పుట్టుక లేని దేహము అనమాట ఎలాగదివండి అనాది అయిన కర్మ అంటే అంటే దేహం అనేది లేకుండా వచ్చేసింది కర్మ అలాంటి అనాది అయిన ఒకటి తయారవుతుంది ఈ రెండు సంభవం అవుతాయా అనాది దేహం నుండి కర్మ పుట్టడం అనాది అయిన కర్మ నుండి దేహం పుట్టడం ఈ రెండూ కూడా సంభవము కాదు చూడండి తర్వాత దేహము ఆ దేహము అది ఆదియా అనాదియా అనాది అంటే ఆది లేదు ఆదిన్న విద్యతే యస్య ఆది లేదని చెప్పి మళ్ళీ నువ్వు దేహానికి ఆదిగలదు అది కారణము నుండి పుట్టి కర్మ నుండి పుట్టింది అని మళ్ళీ దానికి ఆదిని చెప్పడం పశ్చాన విద్యతే ఆది లేదు అని చెప్పినటువంటి దేహానికి మళ్ళీ ఆదిని చెప్పడము ఇది ఒక యుక్తి విరుద్ధమైన విషయము అని ఈ ప్రసంగాన్ని మనం చూస్తున్నాం సాధారణంగా నేను ఊరికే రీక్యాప్ ఇస్తున్నా ఎప్పుడు లాస్ట్ క్లాస్ ఎప్పుడైంది ఫ్రైడే అయింది రెండు రోజులు అయిపోయిన విందుకన్నా ఏదో కొత్త పాఠం చెప్తున్నట్టుగా అనిపించి రీక్యాప్ చెప్తున్నాను సో సాధారణంగా తండ్రి నుండి కొడుకు మట్టి నుండి కుండ ఇలాగుంటుంది తండ్రి నుండి కొడుకు మట్టి నుండి కుండ అనేది ఇది ఒక ప్రతీతి అంటే ప్రతీతి అంటే అందరూ అలా భావిస్తూ ఒక భావన ఏమంటే ఆ భావనకి తగ్గ శబ్ద వ్యవహారం ఉంటుంది వీడు తండ్రి వీడు కొడుకు అనే శబ్ద వ్యవహారం ఉంటుంది అలాగే మట్టి కారణము కుండ కార్యము అనే శబ్ద వ్యవహారం ఉంటుంది కానీ శబ్ద వ్యవహారాన్ని పట్టుకుని అదే సత్యము అని అనుకోరాదు భూమి బలపరుపుగా నుండును అని అందరూ అనుకునేవారు ఆ విధంగానే శబ్ద వ్యవహారం కూడా ఉండేది కొంచెం తెలుసాలండి ఒక్క వీ బిట్ అలాగంటే శబ్ద వ్యవహారం ఉండేది యా నౌ యా నౌ ఇట్ బెటర్ సత్యం తెలిసిన తర్వాత భూమి బలపరుపుగా ఉంటుంది అనే శబ్ద శబ్ద వ్యవహారం గాని లేకపోతే అటువంటి భావన కానీ ఆ రెండు కూడా తప్పు అని నిర్ధారణత అయింది కదా ఇప్పుడు మట్టి కారణము కుండ కార్యము అనాలన్నా అనాలంటే కుండ అది పుట్టుక ఉండాలి పుట్టడం ఉంటే కారణ కార్యభావాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు అలాగే తండ్రి కొడుకు అన్నప్పుడు కూడా పుట్టడం అనేది ఉండాలి అప్పుడే తండ్రి కొడుకు అనే ఆ సాపేక్షములైన అంటే తండ్రి అంటే కొడుకును బట్టి తండ్రి అవుతారు బట్టి కొడుకు అవుతారు ఇటువంటి సాపేక్షమైన శబ్ద వ్యవహారం దానికి తగ్గ భావజాలము సంభవం ఎప్పుడు పుట్టడం అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ పుట్టడం అనగానేమి అనేది మనం పరిశీలించాలి పుట్టడాన్ని బట్టే మట్టి కాలనము ఘటము కార్యము అని అన్నారు పుట్టడాన్ని బట్టి తండ్రి కొడుకు అనే వ్యవహారం వచ్చింది అసలు కుట్టడమనగా అని కనుక పరిశీలిస్తే ఇప్పుడు ఈ మట్టి కుండ చూడండి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను చేతిలో మట్టి ముద్ద తీసుకున్నా తీసుకుని ఆ వేళ్లతోటి ఆ మట్టి ముద్దలో చిన్న డెంట్ ఒకటి చేసి ఆ కుండకి ఇది ఉంటుంది మెడ మెడ ఉంటుంది గ్రీవా అంటారు ఆ గ్రీవా లాగా వేళ్లతోటి చేసి కొంచెం ఇలా మట్టి ముందు ఇలా ఇలా నొక్కితే చేశాను చేసి ఇప్పుడు ఏమిటని అడిగితే ఘటము అని చెప్తారు నా చేతిలో మట్టి ముద్ద ఒక అరణ్య విషం ఏముంది మట్టి ముద్ద ఉంది అరణ్యమం తర్వాత ఏముంది ఘటము ఉంది నుంచి వచ్చిందండి ఘటం అరణ విషం లేని ఘటం ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి ఆకాశం నుంచి ఊడిపడిందా లేదు మట్టిలోంచి పుట్టింది ఏమిటి పుట్టింది ఘటం పుట్టింది ఎక్కడ నాక నాకు తెలిసి ఏమీ పుట్టలేదు నా చేతిలో మట్టి ముద్ద అలాగే ఉంది చేతి వేళ్ళు ఇలా ఏదో కదిచ్చానో అదే మట్టి ముద్ద దాని షేపు ఇట్ మారింది తప్ప ఏమిటి పుట్టింది అంటే ఏమిటనమాట ఆ షేపు ఒక రకంగా ఉంటే మీరు మట్టి ముద్ద అనుకుంటున్నారా ఆ షేపు కొద్దిగా మారేప్పటికీ ఘటం మీరు అనుకుంటున్నారు అన్నీ మీరే అనుకుంటున్నారు తనే తుమ్ముకుని తనే చిరంజీవా అనుకున్నట్టుంది తప్ప దీంట్లో అక్కడ పుట్టింది లేదు ఏమీ లేదు ఏమిటి పుట్టింది ఏమీ పుట్టలేదు పుట్టుకే శబ్దం ఘటము అనేది మానసికమైన ప్రత్యయమే తప్ప వస్తుత అక్కడ ఘటమనేది ఏదీ లేదు అక్కడ ఉన్నది మట్టి మాత్రమే వాచారంభణం వికారో నామధేయం సత్యం పుట్టుకే లేదని నిర్ధారితమైనప్పుడు ఇది కారణకార్యభావమునకు తావేమున్నది కావండి అలాగే తండ్రి కొడుకు అన్నప్పుడు కూడా కొడుకు పుట్టాలి కదా అసలు ఒక ఒక శిశువు పుట్టాలి పుడితే వీడు తండ్రి వాడు కొడుకు అని ఏదో ఒక వ్యవస్థ పుట్టుకంటే ఏమిటి శిశువు పుట్టుట అంటే ఏమిటి ఇప్పుడు శిశువు తల్లి గర్భంలో ఉన్నవాడు తల్లి గర్భంలో చక్కగా ఫుల్గా ఉన్నాడు కంప్లీట్లీ గ్రోనప్ చైల్డ్ ఈస్ ది గర్భంలో తల్లి గర్భం నుంచి భూ భూమండలంలో భూలోకంలోకి వచ్చాడు ల్ ఇట్ బర్త్ ఇ ఇక్కడలెక్కి విజయవాడ వెళ్ళారనుకోండి స్టేషన్లో దీంట్లోనే పుట్టినట్టు లెక్కన అది బర్త్ ఎలా అవుతుంది వట్ డూ మీన్ బై బర్త్ బర్త్ అనేది అసలు మేము యాక్సెప్టే చేయం కాబట్టి కారణ కార్యభావానికి తాగులేదు కాబట్టి కుండా అనేది ఒక నామము కుండ పుట్టింది అనేది ఒక వ్యవహారము కుండ యొక్క రూపము ఒక మానసిక రూపము తప్ప వాస్తవంలో మట్టి ముద్ద తప్ప ఇంకేమీ లేదు అక్కడ లేదు అదేవిధంగా బ్రహ్మ పరబ్రహ్మ సత్త అఖండ సత్త అదియే ఆత్మ అది మాత్రమే గలదు ఆ శుద్ధ చైతన్యమైన ఆ సత్తండే ఈ జగత్తంతా భాషిస్తోంది తప్ప వాస్తవంగా జగత్ అనేది భాషించడమే కానీ ఉన్నది కాదు కాబట్టి ఉన్నది కాదు అంటుంటే పుట్టుట అనే ప్రసక్తి లేదు ఈ ప్రసంగం చేస్తూ ఉన్నాము కించ హేతుఫలయోహ అనాదిత్వం అభ్యుపగచ్చతాత్వ బలాత్ హేతుఫలయోహ అజన్మైవ అభ్యుపగతం సార్ ఇది నేను ఆవేళ చెప్పిన హేతు ఆవేళ చెప్పిన యుక్తి ఏమిటంటే మళ్ళీ చెప్పంటారా ఆవేళ చెప్పిన యుక్తి ఇంట్రెస్టింగ్ యుక్తి ఇప్పుడు దేహము పుట్టెను ఫలముంటే దేహము పుట్టాను దేని నుంచి పుట్టాను కర్మ నుంచి పుట్టాను కర్మ ఎక్కడి నుంచి పుట్టింది దేహం నుంచి పుట్టింది దేహం ఎక్కడి నుంచి పుట్టింది కర్మ నుంచి పుట్టింది కర్మ ఎక్కడి నుంచి పుట్టింది దేహం నుంచి పుట్టింది దేహం ఎక్కడి నుంచి పుట్టింది కర్మ నుంచి పుట్టింది అసలు మొదటి వెళ్తే అక్కడ ఏవి అంటే ఆ మొదట కర్మ పుట్టలేదు దేహము పుట్టలేదు వచ్చేసాడు మన పార్టీలోకి ఇంకేమో అజాతవాదంలోకి వచ్చాడో లేదా అది సోకాల్డ్ ఫ్రం ఫస్ట్ని కర్మ పుట్టలేదు దేహము పుట్టలేదు అనాది అన్నాడంటే పుట్టలేదనే కదా అంటే అది అజాతవాదమైందా జాతవాదమైందా అది సో నీవు బలాత్కారంగా పుట్టుకను చెప్దామని ప్రయత్నించి ఎలాగోలాగ పుట్టుకను నిర్ధారించడానికి కూనుకొని అల్టిమేట్గా పుట్టుక లేదనే నిర్ధారించేవు అంటున్నారు కథం అది ఎలాగా ఆది అనాదే ఆదిరహితాత్ ఫలాత్ హేతున్న జాయతే లేని ఫలము నుండి హేతుయ పుట్టదు ఫలము అంటే దేహము దానికి ఆది లేదు అటువంటి ఆది లేని దేహము నుండి ఫలము పుట్టదు జగత్తు జగత్తు దేని నుండి పుట్టెను అనే విచారం సరికాదు ఎందుకంటే జగత్తు అదే ఘటము వంటిది ఘటము ఒక మానస ప్రత్యేక వాస్తవంగా ఘటం అనేది లేదు అక్కడ మట్టి ముద్దయ్యేగలదు కాబట్టి ఘటము కల్పితము ఈ కల్పితమైన ఘటము ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది అనే విచారము ఎప్పటికీ తేలి విచారం కాదు ఎప్పుడు కూడా కల్పితమైన ఘటన విషయంలో చేయాల్సిన మీమాంస ఏమంటే దీనికి అధిష్టానమేమి అని మీమాంస చేయాలి ఇప్పుడు సోమలింగము ఎప్పుడు పుట్టాడు ఏ నక్షత్రంలో పుట్టాడు అనే మీమాంస ఏం మీమాంస చేయాలి ఈ సోమలింగం అనే కల్పన ఏది కలదో ఈ కల్పన ఎక్కడి నుంచి వచ్చిందండి అని మీమాంస చేయాలి అలాగే రజ్జు ఉంటుంది ఈ సర్పం ఏ జాతి సర్పము త్రోచ కట్లపామ అలాంటి విచారము లేకపోతే దాని వయస్సంతా పిల్లపామ పెద్దపామ అనే విచారము ఎప్పుడు గుర్తుంటుంది అనే విచారము ఇవన్నీ కూడా తప్పాయి చేయాల్సిన విచారం ఏమిటంటే ఈ సర్పమనే భ్రాంతి కలిగింది కదా ఈ సర్పభ్రాంతికి అంటే సర్పమనే కల్పనకు అధిష్ఠానం ఏమి అని విచారం చేయాలి అలా విచారం చేస్తే రజ్జు కల్పిత సర్పానికి అధిష్ఠానము అని నిర్ధారితమవుతుంది అదేవిధంగా వాస్తవికం కాకపోయినా వాస్తవమా అన్నట్లు భాషించేటువంటి ఈ మిథ్యా జగత్తు ఏది అది ఎక్కడి నుంచి పుట్టింది ఎప్పుడు పుట్టింది అది కాదు విచారం చేయాల్సిందే ఆ మిథ్యా జగత్తునకు అధిష్టానమేది అంటే ఆ ప్రశ్న ఇంకో రకంగా ఎలాగో తెలుస్తున్నాండి అనేది హుళక్కి వాస్తవంగా లేనేలేదు మరి ఉన్నది ఏది పావు లేదు ఉన్నది ఏది అంటే రజ్జు జగత్ లేదు ఉన్నది ఏది పరబ్రహ్మము అది ఏ ఆత్మ అని ఆ విధంగా దాన్ని తెలుసుకునే ప్రయత్నం ఆత్మావా ఇదొకం సర్వం ఈ సర్వముగా ఏది భాషిస్తోందో దానిని బాధించి బాధించేంటే నిరాకరించి చేసి ఇదంతా ఆత్మ తప్ప వేరే ఏమీ లేదు అని తెలుసుకోవాలి అలాంటి మీమాంస చేయాలి తప్ప ఇది ఎప్పుడు పుట్టింది ఎక్కడ పుట్టింది అలా పుట్టింది అనే పుట్టుట అనే విచారము అర్థరహితము ఇప్పుడు దీంట్లో రహస్యం ఏమిటంటే పరబ్రహ్మ ఆత్మ అనాది ఏ రకమైన అనాది కాలాతీతత్వ రూపేణ అనాది చూడండి తర్వాత ఈ హేతుఫల ధర్మాధర్మాది కర్మ దేహము ఇది అనాది అంటాడు అది ఏ రకమైన అనాది కల్పితమైన అనాది కల్పితమైన అనాదిని యథార్థమైన అనాదిగా భ్రమపడి మీరు వ్యవహరిస్తే అన్ని దోషాలే వస్తాయి వీళ్ళు యథార్థమైన అనాదిగా ప్రతిపాదించే ప్రయత్నం చేస్తున్నారు కనుకనే అది తేనదు దోషాలు నిండిపోతుంది దాంట్లో అన్ని దోషాలే ఉంటాయి తర్వాత కల్పిత కల్పితమైన అనాది అంటే ఇప్పుడు హేతుఫలములు అనాది అని కల్పించాడు హేతుఫలములు అనాది అని కల్పించినప్పుడు కల్పిత అనాది అయిన హేతువు దేనికి కారణం కాదు కల్పిత అనాది అయిన ఫలము కూడా దేనికి కారణం కాదు వై కల్పితత్వాత్ ఏమండే కల్పితము కనుక ఇలా చెప్పవచ్చు కల్పితమైన అనాది కేవలము కల్పనకు మాత్రమే కారణమవుతుంది తప్ప వాస్తవమైన దానికి దేనికి కారణము కాదు నహీ అనుపన్నాత అజాత అనాదే ఫలాత్ హేతోర్జన్మ ఇష్యతే త్వయా ఆదిలేని లేని హేతువు నుండి ఫలము పుట్టదు ఆది ఇంకొంచెం మీరు ఓపిక పడితే అయిపోతుంది శ్లోకం కొంచెం ఇలా ఈ జూడో కదా ఇది ఈ జూడో ఇలాగే ఉంటుంది తర్వాత ఇంటి దగ్గర మీకు ఏమైనా ఓపుకుంటే సో అవకాశంగా దాన్ని అధ్యయనం చేస్తే బాగా వస్తుంది సో అది లేని హేతువు నుండి ఫలము పుట్టదు ఎందువల్ల నువ్వేమంటున్నావు నువ్వేమంటున్నావు హేతువు నుంచి ఫలము పుట్టును అన్నావు అంటే ధర్మాధర్మాది కర్మ నుండి దేహము పుట్టును ఎటువంటి కర్మ నుండి దేహం పుడుతోంది ఏ కర్మ అయితే ఇంకో దేహం నుంచి పుట్టిందో అటువంటి కర్మ నుండి దేహం పుడుతోందని చెప్తున్నావు తప్ప అసలు పుట్టుకయే లేని కర్మ నుండి దేహము పుట్టును అను వంటలేదు కదా కాబట్టి అనుత్పన్ అనుత్పన్నాత్ పుట్టుకలేనిది అజాత్ అంటే పుట్టుకలేనిది అనాదేహాన్ని ఒకటే పుట్టుక లేదు కాబట్టి అజము కాబట్టి అనాది అటువంటి ఫలము నుండి అటువంటి దేహము నుండి హేతుము పుట్టును అని వంటలేదు దేహం నుంచి కర్మ పుడుతుంది అన్నప్పుడు పుట్టుక కలిగిన దేహము నుండి కర్మ పుడుతుందని నువ్వు చెప్తున్నావు తప్ప పుట్టుక లేదు అజము అటువంటి దేహము నుండి కర్మ పుట్టును అని చెప్తున్నావా లేదు కదా కాబట్టి అటువంటి అనాది అయిన హేతువు నుండి ఫలము కానీ అనాది ఫలము నుండి హేతువు కానీ పుట్టుట సంభవము కాదు ఫలంచ ఆదిరహితాత్ అనా హేతో స్వభావత ఏవా నిర్నిమిత్తం జాయత ఇది నాభ్యుపగమ్యతే ఇప్పుడు చూడండి దేహమున్నది దేహము నుంచి కర్మ పుడుతోంది దేహం నుంచి కర్మ పుడుతోంది ఆ దేహంలో కర్మవాసనలు ఉన్నాయి అంచేత దేహం నుంచి కర్మ పుడుతోంది అంతే కదండి కర్మవాసనలు ఉండి దేహము చేష్ట చేయబట్టి దేహము నుంచి కర్మ పుడుతోంది ఓకే దేహంలో కర్మవాసనలు ఎక్కడి నుంచి వచ్చాయి పూర్వకర్మని బట్టి దేహంలో కర్మవాసనలు వచ్చాయి కాబట్టి పూర్వకర్మ యొక్క వాసనలు కలిగిన దేహము ఆ వాసనల కారణంగా కర్మకి హేతు అవుతుంది తప్ప ఒక అనాది దేహము దానికి పూర్వం ఇంకా కర్మలేం లేవు అది అనాది కదా దానికి పూర్వం కర్మలేం లేవు అంటే దాని ఎందుకు కర్మవాసన లేవు అటువంటి కర్మవాసనలు లేని అనాది అయినా అజమైన దేహము నుండి ఏ వాసనలతో సంబంధం లేకుండా ఏ కారణము లేకుండా ఒక చేష్ట బయలుదేరి కర్మ పుట్టింది అని ఎలా చెప్పడం నిర్నిమిత్తంగా అంటే స్వభావక ఏ నిమిత్తము లేకుండగా ఈ దేహం నుంచి కర్మలు వస్తున్నాయి అంటే కర్మ వాసనల నిమిత్తము అని మనం చూపగలుగుతున్నాము ఏ నిమిత్తము లేకుండా ఒకనొక అనాది దేహం నుంచి కర్మలు పుట్టేయి అని ఎలాగ చెప్పడం నిమిత్తం లేకుండగా అనాది దేహం నుంచి అజమైన దేహం నుంచి కర్మపుట్టుట సంభవము కాదు తస్మాత్ అనాదిత్వము అభ్యుపగచ్చయతా త్వయా హేతుఫల అజన్మైవ అభ్యుపగమ్య కాబట్టి నువ్వెప్పుడైతే దేహము అనాది కర్మ అనాది ఈ దేహమునకు కర్మకు పుట్టుక లేదని నీవు అంగీకరించకనే అంగీకరించినట్లయినది దేహమునకు పుట్టుక లేదు అని అనలేదంతే పుట్టింది కానీ వెనక్కి వెళ్ళి వెళ్ళి వెళ్ళి అనాది అన్నాడు అంటే పుట్టుక లేదని అంగీకరించినట్లే కాబట్టి పుట్టుక అనే మాటతోటి మీరు కర్మను దేహాన్ని నిలబెట్టడం అనే ప్రసక్తి లేదు చూడండి ఇంత తీవ్రంగా విచారం చేయటం ఎందుకంటే పుట్టాడు అనే ఒక భావనని బట్టి ఒక పెద్ద సంసారం బరువుని మోస్తూ ఉంటాడు నేను పుట్టాను అని వీడు అనుకుంటాడు దానిని బట్టి ఎంత బరువు మోస్తాడో తెలుసున్నాను కర్మ కర్మ కింకర నేను పుట్టాను అంటాడు ఎలాంటి ఎప్పుడు పుట్టాను ఏదో ఫలానా పలానా నక్షత్రంలో పుట్టాను ఉంటాడు అనగానే ఆ నక్షత్రములు మూడు రకాల నక్షత్రాలు ఉన్నాయి దేవనక్షత్రములు మనుష్య నక్షత్రములు యమనక్షత్రములు అంటే అయితే వీడి నక్షత్రం ఏమిటి యమనక్షత్రం నేను యమనక్షత్రంలో పుట్టాను కాబట్టి నాకు యమగండం ఉన్నది అని వీడు బితుకు బితుకు మంటూ బతుకుతూ ఉంటాడు ఈ యమగండం తోడానికి పోవడానికి ఆ కర్మ చేయాలి అంటే ఆ కర్మ చేస్తాం ఎక్కడో ఆ కర్మ చేయాలంటే కాళహస్తిం ఎక్కడికి వెళ్ళాలంటే రైలు ఎక్కడ గడికి ఎంత బరువు మోస్తాడండి ఈ బరువు అంతా ఎందుకు మోస్తున్నాడు మతం పేరుతోటి ఇంత బరువును ఎందుకు మోస్తున్నాడు నేను పుట్టాను అనే ఒక విశ్వాసాన్ని బట్టి ఇంత బరువు మోస్తున్నాడు విశ్వాసం ఉండడంలో తప్పు ఆ విశ్వాసం కూడా కొంచెం సంబంధంగా సందర్భయుక్తంగా ఉండాలి విశ్వాసం నేను పుట్టాను నీకు నీకు ఎలా తెలిసింది నువ్వు పుట్టాను కదా నీకు ఎలా తెలిసింది పుట్టుక మీ అనుభవంలోకి వచ్చి తెలిసిందా ఎలా తెలిసింది ఇది ఘటము ఎలా తెలిసింది నే కంటితో చూస్తున్నాను నాకు తెలిసింది మరి నేను పుట్టాను ఉన్నది నీకు ఎలా తెలిసింది నేను పుట్టాను అనే అనుభవం ఎవరికైనా ఉందా నేను ఉన్నాను అనే అనుభవం ఉంది కానీ నేను పుట్టాను అనే అనుభవం ఉందా నేను తెలుసుకు తెలివినై ఉన్నాను తెలుసుకుంటున్నాను ఇది ఘటము ఇచ్చాక తెలుసుకుంటున్నాను అనే అనుభవం ఉంది కానీ నేను పుట్టాను ఫలానా వంశంలో పుట్టాను ఫలానా నక్షత్రంలో ఫలానా గోత్రంలో పుట్టాను నాది ఫలానా కులము ఇవన్నీ ఎవడే అనుభవ సిద్ధములా ఇవన్నీ మీకు రహస్యం చెప్పంటారా నేను గురించి మీరు ఎన్ని అనుకుంటున్నారో వాటిలో ఏ ఒక్కటి కూడా అనుభవ సిద్ధము కాదు అనుభవ సిద్ధము నేను గురించి రెండే ఉన్నాయి ఒకటి నేను రెండు నేను తెలుసుకుంటున్నాను ఏమని నేను ఉన్నానని నేను తెలుసుకుంటున్నాను నేను ఉన్నానని నీకు ఎలా తెలుసు అంటే నా మా ఆవిడ చెప్పిందండి అందుకోసం నేను ఉన్నానని నాకు తెలుసు అంటారా నేను ఉన్నానని నాకు తెలుసు ఎందుకని నేను స్వయం ప్రకాశముగా ఉన్నాను ఆ ఉనికి తెలుసుతో స్వతనంతతాలుగా తెలిసే ఉనికి అయి నేను ఉన్నాను ఇంతకు మించి నేను గురించి ఏ రకమైన అనుభవమైనా కూడా అది ఎవళ్ళో చెప్పింది విని మీరు విశ్వసించడం తప్ప ఏది అనుభవంలో ఉన్నది కాదు ఇదానికి నేను గురించి అంతకు మించి మీరు కొత్తగా విశ్వసించాల్సింది ఏమీ లేదు నేను సచ్చిత్ అని తెలిసేసుకుంటే సరిపోతుంది నేను పుట్టాను అని ఎప్పుడైతే అన్నాడో ఒక మహాభారం సంసారం వీడి మీద నెతికి ఆ భారాన్ని వీడు మోస్తూ ఉంటాడు పుట్టాడు పోయాడు పుట్టుక ఎప్పుడైతే వచ్చిందో పుట్టుక బాగానే ఉంటుంది పుట్టినరోజు బాగానే ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది చిన్నపిల్లలు పుట్టినరోజు పుట్టినరోజు అని అలస్తారు ఎందుకంటే చాకులెట్లోనే ఉంటాయి అమెరికాలో ఏం చేస్తారో తెలిసిన హాఫ్ ఇయర్లీ పుట్టినరోజు వచ్చేస్తారు చిన్నపిల్లలకి హాఫ్ ఇయర్లీ పుట్టినరోజు హాఫ్ ఇయర్లీ పుట్టినరోజు ఎందుకంటే ఆ జాకలెట్లు ఆ గిఫ్ట్లు వాటిని ప్రమోట్ చేయడం కోసం ఎవరో పెట్టారు బిజినెస్ పీపుల్ పెట్టారు అమెరికాలో ఈ మధ్యన చాలామంది వాళ్ళు దుఃఖపడేది ఏమిటంటే క్రిస్ క్రిస్మస్ అని ఉంటుంది క్రిస్మస్లో క్రిస్తు యొక్క బోధలు కానీ క్రిస్తు మీద భక్తి కానీ రూపాయలు నయా పైసంతా కూడా ఉండదు అంత బిజినెస్సే అంత కామర్సే క్రిస్మస్ పేరు చెప్పి అంతా కామర్సే అని వాళ్ళు బెంగపెట్టుకున్నారు బెంగపెట్టుకుని మేము హిందూయిజం గొప్పగా ఉందని నాతో అంటే హిందూయిజం బాగానే ఉందని అనుకోండి కానీ ఇక్కడ కూడా అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలి ఎందుకండి బంగారం ఎందుకు కొనాలండి అక్షయ తృతీయ నాడు బంగారం ఏం పిచ్చాయమన్నా పీపుల్ ఆర్ క్రేజీ పీపుల్ ఆర్ నట్స్ వైశుద్ధి పచ్చేసే గోల్డ్ అని అక్షయ తృతీయ హూ టోల్డ్ యూ హూ టోల్డ్ యూ యు బ్రీ హిమ్ టు మీ ఇది కామర్స్ అంటారా లేకపోతే మన ధర్మం అంటారా అది అసలు మీరు ఎంత దాకా కొన్న బంగారమే వేస్ట్ ఇంకా కొత్త బంగారం ఎందుకు కొన్నాం అక్షయతులు తీనాడు అక్షయతుృతీనాడు బంగారం కొంటే బంగారం మన ఇంటికి నడిచి వస్తుంది ఎందుకు రావడం బంగారం మన ఇంటికి నడిచి జ్ఞానం నడిచి రావాలి కానీ బంగారం నడిచొస్తే ఏం చేసుకుంటారు లేనిపోని సమస్యలన్నీ కూడా పుట్టుకొస్తాయి బంగారం నడిచి జ్ఞానం నడిచొస్తే సంసార బంధం నుంచి విముక్తులు కావచ్చు కాబట్టి ఈ పుట్టాను పుట్టాను అని ఎప్పుడైతే అనుకున్నారో మృత్యు భయం వెతుకు వెతి అలాగ వేచి ఉంటుంది మృత్యువు లేదు అని తెలుసుకోవాల్సినటువంటి మనిషి మృత్యువు భ్రమించి ఆ మృత్యువు కారణంగా బెండబెట్టుకుని భయపడుతూ జీవిస్తాడు లేకపోతే ఇతరులు ఎవళ్ళో మరణించారని దుఃఖిస్తూ జీవిస్తాడు ఎవడు మరణించారండి ఏది మరణించింది ప్రశ్నించిపోవాలా అక్కర్లేదా కాబట్టి పుట్టుకాలేదు మరణము లేదు यस्मात आदिकारनं आदिकारनं। नविद्यते స్మాత్ ఆది కారణం నేకే త్యా పూర్వోక్తజాతి నే ఈ వాక్యాల్ని సందర్భయుక్తంగా బోధించటం చాలా కష్టమైన విషయం అండి దేనికి లోకంలో ఆది లేదో దానికి పూర్వంలో చెప్పిన పుట్టుక ఉండదు అని ఆ వాక్యాలకు అర్థం నేను ఇప్పుడు దాకా ఓ వంద సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పటికప్పుడు అది కొత్తగానే కనుగొంటున్నా ఎనివే ఇప్పుడు అనాది హేతు ఫలములు అని స్వీకరించిన పక్షంలో అంటే హేతువుకి కానీ ఫలానికి కానీ ఆది లేదు అని స్వీకరించిన తరువాత మళ్ళీ అవే హేతువునకు ఫలానికి అంటే ధర్మాధర్మాది కర్మకు దేహానికి మళ్ళీ వాటికే ఇదిగో పుట్టింది అంటూ ఉండటము అది ఏమి తెలివైన మాట మీరు ఆలోచించండి జీవుడు జీవుడు పుట్టాడు అని మీరు అన్నారు జీవుడు పుట్టాడు అంటే ఎందుకు పుట్టాడు ఇలా ఎందుకు పుట్టాడు అంటే పూర్వకర్మల్ని బట్టి ఇలా పుట్టాడు అన్నారు పూర్వకర్మలంటే మీరు ఇంక పుట్టడం ఏమిటండి వీడు ఉన్నాడు కదా అంతకుముందు వీడు ఉండబట్టే కదా పూర్వకర్మలు వచ్చాయి మరి వీడు వీడు చేసుకున్న పూర్వకర్మలా అంటే వీడి తరఫు ఇంకెవరైనా చేశారంటే కాదు వీడే మరి వీడు ఇంకా పుట్టడం ఏమిటి వీడు వీడు చచ్చిపోయాడు ఒక మనిషి చచ్చిపోయాడు చచ్చిపోయి స్వర్గానికి వెళ్తాడు ఇంకా స్వర్గానికి ఎలా వెళ్తాడో చచ్చిపోతే అంటే చచ్చిపోలేదన్నమాట కాదండి చచ్చిపోయేది ఒకటి చచ్చిపోయింది స్వర్గానికి వెళ్ళేది వేరే ఇంకొకటి ఉంది అది స్వర్గానికి వెళ్తుంది ఓకే ఇప్పుడు వీడు చచ్చిపోయేదా స్వర్గానికి వెళ్ళిదా ఏది వీడు స్వర్గానికి వెళ్ళేది మరి అయితే చచ్చిపోవడం అంటామేమి ఎలా కుదురుతుంది చచ్చిపోవడం అన్నది కాదు దేహము చచ్చిపోయింది దేహం చచ్చిపోయిందని నీకెలా తెలుసు అసలు దేహం అంటే ఏమిటి పంచభూతములు పంచభూతాలని చచ్చిపోవు మట్టి మట్టిలో కలుస్తుంది వాయువు వాయువులో కలుస్తుంది తేజస్సు తేజస్సులో కలుస్తుంది ఆకాశం ఆకాశంలో కలుస్తుంది అప్పులు అప్పుల్లో అప్పు అంటే నీరు నీటిలో కలుస్తుంది చచ్చిపోవు ఏది చచ్చిపోదు పంచభూతాల గురించి మీరు బెంగపెట్టుకోదు పంచభూతాలు చచ్చిపో అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి ఏ కాదండి స్వర్గానికి వెళ్ళే జీవి వాడు చచ్చిపోలేదు చచ్చిపోతే ఇంక స్వర్గమేమిటి కాబట్టి ఏది చచ్చిపోయింది చావు అనేది కల్పితము పుట్టుకనేది కల్పితము అది తెలుసుకోవాలి తప్ప పుట్టాడు పోయాడు అని ఈ పిచ్చికి ఏమైనా అసలు అర్థం ఉందా తర్వాత పోయినవాడి గురించి ఉన్నవాడు దుఃఖిస్తూ ఉంటాడు ఈ ఉన్నవాడు ఉంటాడా పోతాడా ఆ లెక్క ప్రకారం ఇప్పుడు పోయాడు అనే లెక్క ప్రకారంగా ఈ ఉన్నవాడు ఏమవుతాడు పోతాడు ఇంక నువ్వు ఎవరి కోసం దుఃఖిస్తున్నావా ఏమిటి బేసిస్టు దుఃఖించటానికి దేనికోసం దుఃఖిస్తున్నట్టు కాబట్టి ఇంకేదో యాథాలాపంగా దుఃఖిస్తూ పోకూడదు దుఃఖాన్ని నిలవరించాలి దుఃఖాన్ని కొమ్ము పట్టుకోవాలి నిలవరించాలి నిలవరించి దుఃఖానికి అతీతంగా పోవాలి ఈ దుఃఖాన్ని అయిన చేస్తున్నాను సుఖతో ఆతా హై జాత హై దుఃఖతో హమారా సాథీ హై అన్నారు అలా అలా ఉండాలి తప్ప నేను చిన్నప్పుడు ఈ ఇది విని వెళ్ళాం ఈ పాట నేను ఎక్కడైనా ఫిలాసఫీ పాట ఉంటే పట్టుకున్నాను ఎందుకంటే ఫిలాసఫీ అది ఈ రోజుల్లో ఫిలాసఫీ చాలా అరుదైన విషయం కథలో ఎవరికి కథ కథ కథ అంటే వికృతి కథ అంటే ప్రకృతి సో కథలు చాలా ఉన్నాయి ఫిలాసఫీ చాలా అరుదైన విషయం కాబట్టి ఈ సుఖం అన్నది వచ్చిపోతూ ఉంటుంది దుఃఖం ఎప్పుడు మాతోటే ఉంటుంది దుఃఖం వెల్కమ్ ఎప్పుడు మనతో ఉండి దానికి వెల్కమ్ ఎప్పుడు మనతోటే ఉంటుందండి సుఖం గెస్ట్ వస్తుంది పోతుంది దుఃఖం వంతుటే ఉంటుంది దీని గురించి చింత చేయాల్సిందే లేదు అని అలాగా దుఃఖాన్ని కొమ్ము పట్టుకుని నిలవరించాలి తప్ప దుఃఖానికి లొంగిపోకూడదు తర్వాత దుఃఖం అనగానేమి దుఃఖం యొక్క హేతువు ఏమి ఇవన్నీ ఈ ప్రశ్నలన్నింటినీ కూడా మనిషి ఆలోచించాలి బ్రహ్మానుభూతి పుస్తకంలో దుఃఖ నివారణకు ఉపాయములు అని చెప్తారు అదో సార్ చదవం దుఃఖం దుఃఖాన్ని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చదువుతూ కారణవత ఏవహీ ఆదిరభ్యుపగమ్యతే నా అకారణవత ఇప్పుడు చూడండి మీరు దేహము నుండి కర్మ పుట్టింది దేహము నుండి కర్మ పుట్టింది అన్నప్పుడు దేహం ఏమైంది కారణమైనది ఏమండి కర్మ కార్యమైనది కేమండి దేహము కర్మకు కారణము ఎటువంటి దేహము కర్మకు కారణమండి ఆ దేహానికి మరో కారణం ఉందా లేదా ఉంది ఏమిటా దేహానికి మరో కారణము కర్మ అంటే మరో కారణము నుంచి దేహము పుట్టిందో అంటే తనకంటూ ఒక కారణమును కలిగి ఉన్న దేహమేది గలదో అట్టి దేహము నుండి కర్మ పుట్టినది అని మీరు చెప్పారు కదా కాబట్టి కారణము ఉన్నదానిది నుండి కర్మ పుట్టింది అంటే కారణము ఉన్నది కారణం కారణము ఉన్నది కారణం అవునండి ఇప్పుడు మీరేమన్నారు హేతు అనాది అన్నారు అంటే దానికి ఇంకా కారణము లేదు అది దేనికి కారణము కాజాలదు దేహము అనాది అన్నారు అంటే దానికి ఇంకా కారణము లేదు అది దేనికి కారణము కాజాలదు ఇది కారణము అనే మామూలు ఫిలాసఫీ భాషలో చెప్పాను తెలుగులో చెప్తే ఇంటి మామూలు సింపుల్ భాషలో చెప్తా చూడండి ఎవడికి తండ్రి వాడే తండ్రి అగుచున్నాడు అంతే కదండి ఏమండి తండ్రి నుంచి కొడుకు ఈ తండ్రికి ఇంకో తండ్రి ఉన్నాడా ఉన్నాడు ఆ తండ్రికి ఇంకో తండ్రి ఉన్నాడా ఉన్నాడు అలా వెళ్ళగా వెళ్ళగా ఓ తండ్రి వస్తాడు ఆ తండ్రికి ఇంకో తండ్రి ఉండడు అంటే తండ్రి లేని తండ్రి నుంచి కొడుకు పుట్టును అని నువ్వు అంగీకరించట్లేదు నువ్వేమని తండ్రి ఉన్న తండ్రి నుండే కొడుకు పుట్టుతున్నాడు అంటున్నావు అని అని మళ్ళీ సడన్గా తండ్రి లేని తండ్రి నుంచి కొడుకు పుట్టినాడు అని చెప్తున్నా అది ఎలా కుదురుతుంది కాబట్టి తండ్రి కొడుకుల వ్యవస్థ కల్పితము మరి వేదాంతం అంటే అలాగే ఉంటుంది మనం అనుకునే భావాలన్నిటినీ సమర్థించేది కాదు వేదాంతం అట్లా అన్నిటినీ ప్రశ్న వాటిని ప్రశ్న ప్రశ్న వేసి పరీక్షకు పెట్టి ఈ పితాపుత్ర సంబంధము దానివల్ల వచ్చేటువంటి సంసారము దుఃఖము ఇలాంటివన్నీ కల్పితములు అలాగే జన్మ మృత్యు భయము ఇదంతా కూడా కల్పితాము కాతే కాంత కస్తే పుత్ర సంసారోయ అతీవ విచిత్ర అనే ఆ వాక్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి అక్కడికి ఆ టాపిక్ అయితే హేతు ఫల టాపిక్ పెద్ద టాపిక్ ఇప్పుడు ఇంకో టాపిక్లో ప్రవేశిస్తున్నాం ఇది చాలా ప్రధానమైన టాపిక్ దీన్ని అర్థం చేసుకోవటానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అర్థం చేసుకోవాలనుకుంటే మీరు పురాణ శ్రవణం చేసి మీ దారిని మీరు వెళ్ళాలంటే ఏమి ఇబ్బందులు లేవు కానీ దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటే చాలా గడబిడ చాలా గడసరి సమస్యలన్నీ కూడా ఎదురవుతాయి ఇప్పుడు ఓకే శ్లోకంలో చూద్దాము ప్రజ్ఞప్తే సనిమిత్తవం అన్యద్వయనాశత సోపలబ్ధే పరతంత్రాస్తి అది పూర్వపక్ష ఉత్తమ శ్లోకంతో పూర్వపక్ష తర్వాత శ్లోకం ప్రజ్ఞప్ సమిత్తం ఇష్యతేక్తిదర్శనా అది కూడా పూర్వపక్షమే అంటే ఒక శ్లోకము ఇంకో సగం వన్ అండ్ హాఫ్ వెర్సెస్ పూర్వపక్షం సిద్ధాంతం ఏమిటంటే నిమిత్తస్యానిమిత్తం ఇష్యతే భూతదర్శనాత్ అది సిద్ధాంతం ఈ భాష్యాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ పూర్వపక్షము సిద్ధాంతము గుర్తుపట్టడం కూడా క్లేశంగా ఉంటుండే ఎనీవే ఇప్పుడు మీరు ఆలోచించండి ఘటం అనే ఇంతవరకు చెప్తున్నది ఏమిటంటే ఘటము పుట్టుటమాట దేవుడెరుగు ఘటమనేది లేదు అది కదా ఇప్పుడు చెప్పింది ఘటం కల్పితము ఘటము పుట్టినది దేని నుండి పుట్టినది మట్టి నుండి పుట్టిన అరే ఘటము లేదు ఘటం అనేది లేదు మరి ఏముంది మొత్తిగా అత్యవసత్యం సోమలింగము ఫలానా నక్షత్రం నాడు పుట్టినాడు ఆ సోమలింగం యొక్క తల్లిదండ్రులు వారు అదే సోమలింగం పుట్టలేదండి నక్షత్రము తల్లిదండ్రులు క్యా బాధే సోమలింగం పుట్టలేదు అన్నట్టు ఏమండి అయితే ఇప్పుడు ఘటము లేదు అని మీరు అన్నారు కదా మరి ఘటము యొక్క అనుభవం ఉన్నదే ఘటానుభవం ఉన్నది కదా ఘటానుభవం ఉంటే ఘట జ్ఞానము వెనక అని అనుభవం అనికారు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరందరూ పెద్దలు మీకు అర్థం అవ్వదని నా తాత్పర్యం కాదు ఆ వెనక్కి అలా ఉంటారు కొంతమంది వాళ్ళకి అర్థం అవుతుందో అవ్వదు నా భయం అంతకంటే కాదు మీరు వెనక్కలు కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అర్థం కాకుండా వెళ్ళిపోకూడదు వాళ్ళకు అర్థం అవ్వాలని ఒక అభిమానం ఒక ప్రేమ అంతకంటే వేరే ఏం కాదు సో ఇప్పుడు ఇక్కడ మీమాంస ఏమంటే ఘటజ్ఞానం ఉందా లేదా చెప్పండి మీరు ఉంది ఘటజ్ఞానం ఉంది ఘటజ్ఞానం లేదని వేదాంతులు కూడా అన్నారు అద్వైతులు కూడా ఘట జ్ఞానం లేదన్నారు వాళ్ళు ఏమంటారంటే ఘట జ్ఞానములో విషయమైనది లేదు అంటారు ఘట జ్ఞానంలో విషయమైనది ఏమిటి ఘటం అది లేదంట ఇప్పుడు స్వప్నం నేను నేను నిన్న రాత్రి స్వప్నం చూశాను అన్నాడు ఒకడు అంటే లేదు నువ్వు స్వప్నం చూడలేదు అంటే అది మూర్ఖత్వం అవుతుంది వాడు చూశానని వాది చెప్తూ ఉంటే చూడలేదని ఎవడు వాదిస్తాడు అది వా అలా వాదించం మేము మేము ఏమైనా వాదిస్తామంటే నువ్వు స్వప్నం చూసిన మాట వాస్తవం ఓకే ఆ స్వప్న దర్శనములో ఏది విషయమో అది కల్లా ఏమిటి చూసేవారు ఆ ఏనుగు చూశాను ఏనుగు దృష్టాంతం వేదాంతంలో ఏనుగు దృష్టాంతం ఎందుకు తీసుకుంటారంటే అవసరం ఏనుగు దృష్టాంతం ఏనుగు తప్ప తక్కువ తీసుకోవడానికి వీరలేదు హస్తి దర్శనాత్ శంకర్లు కూడా హస్తి స్వప్న గజాధిపత్ విజారణ స్వామి పంచదశిలో ఎందుకంటే ఆ ఏనుగు కనుక నిజమైతే వీడు కుక్కి మంచంలో పడుకుని ఉన్నాడు ఈ మంచం అంటుంది చూశారండి ఈ వెదురు బొంగులు నాలుగు పెట్టి నాలుగు కోళ్ళు పెట్టి దానికి ఈ తాడో ఏదో పురుపుస్తాడో ఏదో వేసి ఒక ఉంటుంది ఆ మంచం ఇలా గొయ్యేలా ఉంటుంది వీడు తరగడా ఒకటి వేసుకుని బొంత ఒకటి దాన్ని మీద పారేసి దాంట్లో పడుకున్నాడు పడుకుని కలగన్నాడు ఆ కలలో స్వప్నంలో ఏనుగు చూశాడు ఆ ఏనుగు కనుక యథార్థమైతే ఆ మంచం ఏమవుతుంది మొక్కలు అయిపోతుంది అంతేకాదండి మంచం మొక్కలు అవ్వడమే కాదండి ఇలాంటి సీలింగ్ మీద వాడు వంచేసుకు పడుకున్నాడు అనుకోండి వేసవకాలం ఈ సీలింగ్ చూడండి ఎలా ఉంది దీని పైల వలస వేసుకు పడుకుని ఏనుగు కల వచ్చింది ఏమవుతుంది సీలింగు కూలింగ్ ఇక్కడ పడుతుంది థ్యాంక్ అలా అవట్లేదు ఎందుకని ఎందుకు అవ్వట్లేదు స్వప్నము చూడలేదనా స్వప్నం చూడలేదని కాదు స్వప్నం చూశాడు స్వప్నానుభవాన్ని మనం కాదంటలేదు స్వప్నానుభవంలో విషయమైనది ఏనుగు ఏది కలదో అది కల్లా అదేవిధంగా ఘటజ్ఞానము కల్ల కాదు ఘటజ్ఞానము అందరికీ ఉన్నది ఘటజ్ఞానములో విషయమైన ఘటము కల్లా అని మన సిద్ధాంతం దీని మీద పూర్వపక్షం ఏమిటో తెలిసిన ఘటమనేది లేకుండా ఘట జ్ఞానం ఎలా కలుగుతుంది పొరపక్షం ఏమైనా ఫాలో అవుతున్నారండి ఘటమనేది లే ఘట జ్ఞానం ఉంది అని నువ్వు ఒప్పుకున్నావు కదా ఘట జ్ఞానం ఉందని ఒప్పుకుంటే ఘటము కూడా ఉంది అని ఒప్పుకు తీరాలి ఎందువల్ల ఘటమనేది లేకుండా ఘట జ్ఞానం కలగదుగనుక అని పూర్వపక్షం పూర్వపక్షం సిద్ధాంతం కాదు ఇవాళ రోజంతా పూర్వపక్షమే ఉంటుంది మీరు ఇదే సిద్ధాంతం అనుకుని ఇంటికి వెళ్తే స్వామి తత్వవేదానంద గారు ఇలా చెప్పారు నాని ఎవరైనా వేదాంతం దగ్గర అంటే వాళ్ళు కంగారు పడతారు ఏమిటా ఆయన అలా చెప్పాడా ఇప్పుడు పూర్వప పూర్వపక్షాన్ని బా బాగా తరోగా చెప్తారు ఎందుకు చెప్తారంటే సిద్ధాంతం నిలబెట్టడం కోసం పూర్వపక్షానికి భయపడరు అలంకృత్య శిరచ్ఛేదా చక్కగా అలంకారం చేసి శరచ్ఛేదం చేసినట్టుగా పూర్వపక్షాన్ని బాగా నిలబెట్టి దృఢం చేసి ఆ తర్వాత తీసేస్తారు ఇప్పుడు చూడండి శ్లోకం ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం మీరొక్క పిసరు మనస్సు పెడితే కష్టం కూడా కదా ప్రజ్ఞప్తే అంటే జ్ఞానం ఘటజ్ఞానం ఘటప్రజ్ఞప్తి అంటే ఏమిటి ఘటజ్ఞానం ఏమండి ఘటజ్ఞానంలో విషయమేమిటి ఘటం ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఘటజ్ఞానము ఘటమనే విషయం ఉంటే కలిగిందా లేకుండానే కలిగిందా అని కదా ప్రశ్న పూర్వపక్షం ఏమిటి ఘటమనే విషయం ఉన్నప్పుడు మాత్రమే ఘటజ్ఞానం కలుగుతుంది ప్రజ్ఞప్తే సనిమిత్తవం నిమిత్త అంటే విషయం ఘటజ్ఞానానికి హేతువు ఘటజ్ఞానం కలిగింది ఎందుకు కలిగింది ఘటం ఉంది కాబట్టి కలిగింది కాబట్టి ఘటము నిమిత్తం ఘటజ్ఞానము ప్రజ్ఞప్తి కాబట్టి ఘటజ్ఞానమునకు నిమిత్తము గాలాదు ప్రజ్ఞప్తే సన్నిత్తత్వం ఏమంట దాని మీద అబ్జెక్షన్ ఏమి అంటే వీళ్ళు వేదాంతులు ఏమంటారంటే జగత్తు లేదంటాడు జగత్తు మిథ్య కదా జగత్తు మిథ్యన్నప్పుడు ఏమండి జగత్తు మిథ్యల్లా అవుతుంది జగత్తు అనుభవానికి వస్తుందా లేదా అందరికీ సమానంగా అనుభవానికి వస్తుందా లేదా అనుభవానికి వస్తున్న దాన్ని అంటావు అని ప్రశ్న అంటే ప్రశ్న స్థాయిలోనే ఉన్నాను ఇంకా దీన్ని సమాధానం స్థాయికి రాలేదు సమాధాన స్థాయికి బుధవారం నాడు ప్రారంభించి ఇంకా సమాధానం ఉంటుంది సో ఘటన ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంకా నేను మాట్లాడేదంతా కూడా పూర్వపక్షం తరఫున మాట్లాడుతున్నాను ఘటము లేకుండా ఘట జ్ఞానము ఉండదు ఘటముంటేనే ఘట జ్ఞానము ఉంటుంది ప్రజ్ఞప్తే సనిమిత్తం నిమిత్తం ఘటం ఘటమనే నిమిత్తంగా మాత్రమే ఘట జ్ఞానం కలుగుతుంది అన్యథా ద్వయనాశక అన్యథ అంటే అట్లు కాకున్నచో అట్లు కాకున్నచో అంటే ఏమిటి ఘటం లేకుండానే ఘట జ్ఞానం కలుగుతుంది అని మీరు చెప్పి పక్షంలో ద్వయనాశత ద్వంద్వములన్నీ కూడా లేకుండా పోతాయి ద్వంద్వాలు ఉన్నాయి ఎలాగంటే ఇప్పుడు ఎవరిలో మిమ్మల్ని మీరింటికి వెళ్ళినప్పుడు ఎవరిలో మిమ్మల్ని పొగిడారు పొగిడినప్పుడు మీకేమనిపిస్తుంది మీ మనస్సుకు ఉత్సాహం ఉల్లాసం కలుగుతుంది ఇంకోసారి ఇంటికి ఇంకోహళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెగిడారు తెగడమంటే తిట్టడం తెగిడారు అప్పుడు ఏం కలుగుతుంది మీ మనస్సుకు దుఃఖం కలుగుతుంది మీకు సుఖజ్ఞానం కలిగింది కదా సుఖజ్ఞానం ఎందుకు కలిగింది పొగడ్త అనే శబ్దం ఉంటే కలిగిందా పొగడ్తనే శబ్దం లేకుండానే కలిగిందా పొగడ్తనే శబ్దం ఉంటేనే సుఖజ్ఞానం కలిగింది పొగ శబ్దం ఉంటే ఏం కలిగింది దుఃఖ జ్ఞానం కలిగింది దుఃఖానుభవం కలిగింది ఇప్పుడు బయట ఏది ఉండదండి అంతా కళ్ళది అని మీరంటే అప్పుడు బయట పొగడతా అనేది కానీ లేకపోతే తెగడుట అనేది కానీ రెండు కూడా మిథ్య అప్పుడు ఈ మిథ్య అంటే అవి లేవు మరి సుఖజ్ఞానము దుఃఖ జ్ఞానము కలగకూడదు కలుగుతున్నాయా లేదా ఏమండి కాబట్టి జ్ఞానము కలగటానికి జ్ఞేయము జ్ఞేయము అంటే విషయము బాహ్య విషయంతో సంబంధం లేకుండా జ్ఞానం కలిగే పక్షంలో బాహ్యంలో వాడు తిట్టినా తిట్టకపోయినా నీకు దుఃఖం కలగాలి వాడు పొగిడినా పొగడకపోయినా నీకు సుఖం కలగాలి వాడు పొగిడితేనే సుఖం కలుగుతోంది తిట్టితేనే దుఃఖం కలుగుతోంది అంటే అర్థం బాహ్యంలో ఉన్నదాన్ని బట్టి అనుభవం కలుగుతోందని నిర్ధారణ అయిందా లేదా అన్యథా ద్వయనాశత